సత్యశోధన అన్న నామకరణం చేశారు అందుకే మన భారత రాజ్యాంగ ధ్యేయం సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది మహాత్మా గాంధీగారి ఆత్మకథను వినిపించటం మా అదృష్టం కొన్ని అనుభవాలు నేటాలు దేశానికి రేవు పట్టణం డర్బన్ దానికి పోర్టు నేటాల్ అని కూడా పేరు ఉన్నది అబ్దుల్లా సేట్ గారు నన్ను తీసుకు వెళ్లేందుకు అక్కడికి వచ్చారు నేటాలు వాళ్ళు చాలా మంది తమ వాళ్లను తీసుకుని వచ్చారు హిందూ దేశస్తుల ఎడ అక్కడి వాళ్లకు ఉన్నట్లు కనిపించలేదు అబ్దుల్లా సేటును అంతా తేలికగా చూడటం గమనించాను ఆ స్థితి చూసి నా ప్రాణం చివుక్కుమన్నది కానీ అబ్దుల్లా సేటుకు ఈ విషయంలో బాగా అనుభవం ఉన్నట్లనిపించింది అంతా నా వంక వికారంగా చూసారు తతిమ్మ హిందూ దేశస్థుల నా వేషం వేరుగానూ వింతగానూ ఉంది కనుక ఫ్రాంక్ కోర్టు బెంగాలీల పగడి వంటి తలపాగా ధరించాను అబ్దుల్లా గారు నన్ను ఇంటికి తీసుకువెళ్ళాడు తన గదికి పక్కనే ఉన్న గదిని నా కోసం ఏర్పాటు చేశాడు నా సంగతి వారికి వారి సంగతి నాకు తెలియదు తన తమ్ముడు నా చేతికిచ్చి పంపిన కాగితాలు చదివి కొంత గడబిడపడ్డాడు తన తమ్ముడు హిందూ దేశాన్ని ఒక తెల్ల ఏనుగును తన వద్దకు పంపించాడని ఆయన భావించాడు నా వేషభాషలు చూసి దొరలకయ్యేటంత వ్యయం నా కోసం అవుతుందని భావించాడు అప్పుడు ప్రత్యేకించి నాకు అప్పగించటానికి సరి అయినా వారి వ్యవహారం ట్రాన్స్వాళ్ళులో సాగుతున్నది వెంటనే నన్ను అక్కడికి పంపటంలో అర్థం లేదు పైగా నా శక్తిని సామర్థ్యాన్ని యోగ్యతను గురించి ఆయనకు ఏమీ తెలియదు నా కోసం తాను ఎప్పుడూ ప్రిటోరియాలో ఉండవలసి వస్తుంది అది ఆయనకు వీలుపడని పని ప్రతివాదులు ప్రిటోరియాలోనే ఉన్నారు వాళ్ళు నన్ను తన వైపుకు త్రిప్పుకుంటారేమోనని ఆయనకు భయం అయితే ఆ దావా కాకపోతే నాకు అప్పగించే పని ఇంకేమున్నది మిగతా పనులన్నీ నాకంటే ఆయన గుమస్తాలే బాగా చేయగలరు ఆ గుమస్తాలు తప్పు చేస్తే వాళ్లను దండించవచ్చు కానీ నేను తప్పు చేస్తే దండించేదెలా ఆ దావాలో ఏదో పని అప్పగించకపోతే ఊరికే కూర్చోబెట్టి మేపవలసి వస్తుంది అబ్దుల్లా గారికి అక్షర జ్ఞానం తక్కువే కానీ వ్యవహార జ్ఞానం ఎక్కువ ఆయన బుద్ధి చాలా చురుకైనది బ్యాంకు మేనేజర్లతో వ్యవహారం నడుపుకోవటానికి తెల్లవర్తకులతో వ్యవహారం గడుపుకోవటానికి వకీళ్లకు తన వ్యవహారాలు చెప్పటానికి తగినంత ఇంగ్లీషు ఆయనకు వచ్చు భారతీయులకు ఆయనంటే గౌరవం వారి వ్యాపార సంస్థ అక్కడి వ్యాపార సంఘాలన్నింటిలోకి పెద్దది హిందూ దేశస్తుల వ్యాపార సంఘాలన్నింటిలోకి పెద్దది అన్నీ ఉన్నాయి కానీ ఒక లోటు మాత్రం ఆయనలో ఉన్నది ఆయనది అనుమాన స్వభావం ఆయనకు ఇస్లాం మతం అంటే అమితాభిమానం తత్వజ్ఞానాన్ని గురించి మాట్లాడాలనే తపన ఆయనకు ఉన్నది ఖురాన్ షరీఫ్ మరియు ఇతర ఇస్లాం మత గ్రంథాలలో ఆయనకు కొద్దిగా ప్రవేశం ఉన్నది మాట్లాడేటప్పుడు అనేక ప్రమాణ వాక్యాలు అమితంగా ఉపయోగిస్తూ ఉంటాడు ఆయనను కలవటం వల్ల ఇస్లాం మతం విషయమై నాకు కొంత పరిజ్ఞానం కలిగింది మా మనస్సులు కలిసిన ఇస్లాం తత్వ విషయాలను గురించి చర్చించటం ప్రారంభించాడు నేను అక్కడికి వెళ్ళిన రెండవ రోజునో మూడవ రోజునో అబ్దుల్లా సేట్ నన్ను డర్బాను కోర్టుకు తీసుకు తమ మిత్రులను నాకు పరిచయం చేశాడు కోర్టులో తన వకీలు ప్రక్కనే నన్ను కూర్చోబెట్టాడు మొదటి నుండి మెజిస్ట్రేటు నా వంక మిర్రిమెర్రిగా చూడటం ప్రారంభించాడు చివరకు తలపాగాను తీసివేయమని ఆదేశించాడు తలపాగా తీయను అని చెప్పి కోర్టులో నుంచి బయటికి వచ్చి ఇక్కడ కూడా తగు మొదలైందని భావించాను భారతీయులచే తలపాగాలు తీసివేయించటానికి గల కారణాలు అబ్దుల్లా వివరించి చెప్పారు మహమ్మదీ ఆచారాలు కలవారు తలపాగాలు పెట్టుకోవచ్చు కానీ కోర్టుకు వచ్చే మిగతా హిందూ దేశం వాళ్ళు మాత్రం తలపాగా ధరించరాదని శాసనం ఈ సూక్ష్మ భేదం తెలుసుకునేందుకు ఇంకొంచెం లోతుకు వెళ్ళాలి అక్కడికి చేరిన మూడు నాలుగు రోజుల్లోనే అక్కడి భారతీయులు రకరకాలుగా విభాజితులై ఉన్నారని బోధపడింది ఒకరు తురకవర్తకులు వీరు మేము అరబ్బులమని చెప్పుకుంటున్నారు మరొకరు హిందూ గుమాస్తాలు లేక పారసీ గుమాస్తాలు పారసీ గుమాస్తాలు మేము పారసీ కులం అని చెప్పుకుంటారు ఇక హిందూ గుమాస్తాలు అటుగాక ఇటుగాక ఉండిపోయారు ఈ మూడు రకాల వారికి సాంఘిక సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరినీ మించిన మరొక తెగ ఉన్నది ఆ తెగలో అరవవాళ్ళు తెలుగువాళ్ళు ఉత్తర హిందూస్థానం నుండి ఇండెంచర్డ్ కూలీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండించెరుడు కూలీల కంటే ఐదేండ్లు నేటాల దేశంలో పనిచేసేందుకు అంగీకారం కుదుర్చుకున్న కూలివారన్నమాట వీరికి గిరిమిటియాలని పేరు ఈ శబ్దం ఎగ్రిమెంట్ అన్న పదానికి అభభ్రంశమని గిరిమిట్ అనే పదము నాకు ఉత్పన్నమైనది పై మూడు తెగలవాళ్ళు కూడా ఈ గిరిమిటియాలతో కూలిపనే విషయమై తప్ప వీరు సంబంధం పెట్టుకోరు దొరలంతా వీళ్లను కూలీలు అని అంటారు భారతీయులలో ఎక్కువ మంది కూలీ చేసుకునేవాళ్లే అందువల్ల భారతీయులంతా కూలీవాళ్లే సామీ అని మరో పేరు కూడా వీళ్లకు ఉన్నది సామి అనే పదం సామాన్యంగా అరవవారి పేర్లకు చివర ఉంటుంది స్వామిన్ అన్న సంస్కృత పదానికి ఇది వికృతి సామి అంటే సంబోధనం ఇష్టంలేని భారతీయులు తెల్లవారితో నీవు నన్ను సామి అని పిలుస్తున్నావు సరే కాని సామి అంటే అధికారి అని అర్థం నేను నీకు అధికారిని కాదు కదా అందువల్ల ఈ శబ్దం నాకు వాడకు అని చెబుతారు కొందరు ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు మొత్తం మీద సామి శబ్దం నీచార్థకమని ప్రచలితం అయిపోయింది నాకు కూలీ బ్యారిస్టర్ అని పేరు వచ్చింది వర్తకులకు కూలీ వర్తకులని పేరు ఈ విధంగా కూలీ అంటే అసలు అర్థం పోయి కూలీలంటే భారతీయులు అన్న అర్థం రూఢమైపోయింది తురక వర్తకులకిది గిట్టదు వాళ్ళు మేము అరబ్బులం లేక మేము బేహారులం చెప్పుకుంటూ ఉంటారు తెల్లవాడు మంచివాడైతే కూలీ అన్నందుకు క్షమాపణ కోరతాడు అట్టి పరిస్థితుల్లో నేను తలపాగా పెట్టుకోవటం తప్పుగా భావించబడిందన్నమాట అందువల్ల ఎందుకు వచ్చిన గోలా అని భావించి తలపాగా తీసివేసి ఇంగ్లీషు వాళ్ళ హ్యాట్ పెట్టుకుందామనే నిర్ణయానికి వచ్చాను దానితో ఈ తగాదా పోతుందని అనుకున్నాను కానీ అబ్దుల్లా సేట్ ఒప్పుకోలేదు నీవు ఈ పని చేస్తే మరీ ప్రమాదం నీవు ఇట్లా చేస్తే తలపాగా ధరించాలని భావించే వాళ్ళందరినీ మోసగించినట్లవుతుంది అదీగాక మన దేశం తలపాగా మీకు బాగుంటుంది ఇంగ్లీష్ వాళ్ళ హ్యాటు పెట్టుకుంటే ఇంగ్లీషు వాళ్ల హోటళ్లలో పనిచేసే నౌకర్లని అంతా అనుకుంటారు అని అబ్దుల్లా నన్ను హెచ్చరించాడు ఆయన గారి బోధలో తెలివి దేశభక్తి ఉన్నాయి అందరి తెలివి స్పష్టం దేశభక్తులైందే అటువంటి మాటలు నోటరావు హోటల్లో పనిచేసే వారి ఎడ నైత్య భావం ఉండటం వల్ల తేలిక భావం వ్యక్తమవుతూ ఉన్నది గిర్మిటియాలలో హిందువులు తొరకలు క్రైస్తవులు ఉన్నారు అక్కడ ఉన్న క్రైస్తవులంతా మతం పుచ్చుకున్న గిరిమిటియాల సంతతి వారే పద్దెనిమిది వందల వారి సంఖ్య బాగా పెరిగింది వాళ్లల్లో చాలామంది దొరల వేషం ధరించి హోటళ్లలో పనిచేస్తున్నారు అబ్దుల్లా గారు హ్యాట విషయంలో తేలికగా మాట్లాడింది వీళ్ళని గురించే హోటళ్లలో చేసే సేవకత్వం ఎంతో దయన్యంగా ఉన్నదన్నమాట నేటికి చాలా మందికి అలాంటి చులకన భావం పోలేదు మొత్తం మీద అబ్దుల్లా గారి సలహా నాకు నచ్చింది ఈ తలపాగా వ్యవహారం మొదలైన తరువాత నేను ఆ పక్షాన్ని సమర్థిస్తూ పత్రికల్లో వ్యాసం వ్రాశాను దానితో తలపాగాని గురించి పత్రికల్లో బాగా రగడ జరిగింది అన్వెల్కమ్ విజిటర్ పిలువని పేరంటగాడు అని నాకు పత్రికల్లో పేరు వచ్చింది తత్ఫలితంగా మూడు నాలుగు రోజుల్లో నా పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది కొందరు నా పక్షాన్ని సమర్థించారు కొందరు నా పొగరుబోతుతనాన్ని నోరారా తిట్టారు నేను దక్షిణ ఆఫ్రికాలో కొంతకాలం తలపాగా తొలగించలేదు అది నా తలపైనే ఉన్నది అయితే తరువాత ఎందుకు తొలగించవలసి వచ్చిందో నేను ఎందుకు తొలగించాను రాబోయే ప్రకరణాల్లో పాఠకులకు తెలియజేస్తాను రఘుపతి రాఘవ రాజరా రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రాజ